తన సంఖ్య ఐదు వందల మిగిలిన దేమిక మీదట దేహికి అగపడునొకపడెడన్నంబు ప్రతిపగటి వెలుగు రాత్రి చీకటికి శతముగాదు అది సరికి సరి అతి భోగములకు నార్జించుటకును చతురపు సంపద సరికి అలయ పథ్యమున కౌశదము గొనుట చలువకు వేడికి సరికి సరి నిలిచిన పుణ్యము నిండు పాపములు చలువు వెలువులకు సరికి సరి మహిమరణములకు మరి సహజమందరికి సరికి సరి ఇహమున శ్రీవేంకటేశ్వరుడాత్మకు సాకారీయతడు సరికి సరి